శ్రీగరుభ్యో నమ హరి ఓం గణానావామహే ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశృతునంధిపతాశివసరంభా శంకరాచార్యమ అస్మాచార్యపరుపరంపరాభగవానువాచ ఇద శరీరం కౌన్య క్షేత్రమిత్యో వేత్తిం ప్రహు క్షేత్ర అది పూర్తి చేశాం మనం తర్వాత శ్లోకం చూస్తూ ఉన్నాము క్షేత్రజ్ఞాపి మాం బుద్ధి సర్వక్షేత్రు భారత క్షేత్రక్షేత్రజ్ఞయోర్ జ్ఞానం వ్యక్త జ్ఞానం మతం మ్లోకంలో రెండు రెండు అంశాలు మొదటిది ఏమంటే ఒక శరీర శరీరము ఇంద్రియములు మనస్సు దీన్నే దేహేంద్రియ సంఘాతము అని అంటారు అసెంబ్లీ అంటారు సంఘాతము అంటే అసెంబ్లీ ఇప్పుడు కారు ఉందనుకోండి అసెంబ్లీంగ్ ప్లాంట్ ఒకటి వేరు వేరు భాగాలన్నింటినీ ఒక చోట పెట్టి స్టూలు వేసి బిగిస్తే కారు అవుతుంది అలాగే దేహము ఇంద్రియములు మనస్సు కలిపి ఒకచోట పెట్టి దాన్ని జాగ్రత్తగా అవయవాలు అన్నీ కూడా సన్నివేశం చేస్తే ఒక రచన ఒక స్ట్రక్చర్ కనుక చేసినట్లయితే దాని పేరే క్షేత్రము అది చూసి ఉన్నాము ఈ క్షేత్రమును తెలుసుకుంటూ ఉండువాడు క్షేత్రమును తెలియవాడు అంటే ఈ తెలియడము అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి క్షేత్రమును తెలియుట అంటే క్షేత్రమును ప్రకాశింపజేయుట అని చెప్పకనే చెప్పినట్లవుతుంది ఎందుకంటే మీరు తెలిస్తే మీరు తెలుసుకుంటే కానీ అది ప్రకాశించదు ఆ వెలుగులో ప్రకాశించాలి ఇప్పుడు ఆ ఏ వెలుగు జ్ఞానము అనే వెలుగులో అది ప్రకాశించాలి జ్ఞానము అనే వెలుగులో అది ప్రకాశిస్తే అది ఉన్నది అని మనకు తెలుస్తుంది కాబట్టి తెలియట అంటే ప్రకాశింపజేయుట అనర్థం తెలియుట అంటే కనుక ఆ క్షేత్రమును తెలుసు తెలుస్తూ ఉండువాడు క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రమును ప్రకాశింపజేవాడు అని అర్థం మీరు అది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఉనికి తెలియడం అంటే ఉంటే కాదు ఈ దేహమును నేను తెలుస్తున్నాను అంటే నేను దేహమును తెలియట ద్వారా దేహమునకు అది అది వెలుగులోకి వచ్చింది నేను తెలుసుకోకపోతే అది వెలుగులోకి వచ్చే ప్రసక్తి లేదు అది వెలుగులోకి రావాలి అంటే నేను తెలుసుకుంటూ ఉండాలి కాబట్టి నేను తెలియటద్వారా నేను దానిని ప్రకాశింపజేస్తున్నాను అది మీరు గమనించాల్సింది ఇప్పుడు నేను తలకాయి ఇక్కడ ఘటం ఉందనుకోండి నేను తలకాయ అటు తిప్పి కూర్చుంటే ఆ ఘటము అక్కడ ఉన్నట్టే కాదు అసలు ఉన్నట్టే కాదు నేను తన ఘటము అని చూసి చూసుట అంటే తెలివిట ఘటము అని తెలిసినప్పుడే అది ఉన్నట్టు అంతవరకు దానికి ఉనికియే లేదు ఇది మరి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కాబట్టి క్షేత్రమును ఇప్పుడు మీరు నిద్రపోతూ ఉంటారు దేహం ఉన్నదా లేదు దేహం లేదు కానీ మీరు నిద్రలేచి దేహము అనే భావము కలిగినప్పుడు ఆ దేహం వెలుగులోకి వస్తుంది అంటే మీ మీ చైతన్య ప్రకాశములోనే దేహము ప్రకాశిస్తుంది కనుక దేహము ఇంద్రియములు మనస్సు వాటిని తెలియుట అనగా వాటిని ప్రకాశింపజేయుట అని చెప్పకనే చెప్పినట్లవుతుంది కాబట్టి క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రమును తెలియవాడు అంటే క్షేత్రమును ప్రకాశింపజేస్తూ క్షేత్రమును తెలియవాడు వాడు క్షేత్రజ్ఞుడు ఈ క్షేత్రజ్ఞుడు ఇప్పుడు దోమ ఉందనుకోండి దోమలో క్షేత్రజ్ఞుడు ఆ క్షేత్రజ్ఞుడు దోమ అవుతాడా అవడు దోమ ఇంద్రియములు మనసు దేహము అది దోమ ఆ దోమ ఇంద్రియములు మనస్సు దేహము ఆ సంఘాతమును తెలుసుకుంటూ ఉండే క్షేత్రజ్ఞుడు అది ఒక చైతన్యం ఇప్పుడు బల్బులో ఎలక్ట్రిసిటీ ఉంటుంది బల్బులో ఉండి బల్బును ప్రకాశింపజేస్తూ ఉంటుంది ఆ ఎలక్ట్రిసిటీ బల్బు అవుతుందా అవదు ఫ్యాన్ తిప్పుతూ ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఆ ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ అవుతుందా అవదు ఫ్యాన్ అవ్వకుండా ఫ్యాన్ తిట్టుతుంది బల్బు అవ్వకుండా బల్బును ప్రకాశింపజేస్తుంది ఎలక్ట్రిసిటీ అదేవిధంగా క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞుడుగా ఉంటూనే క్షేత్రములనన్నిటినీ ప్రకాశింపజేస్తూ ఉంటాడు ఆ క్షేత్రజ్ఞుడు నేనే క్షేత్రజ్ఞాపి మాం బుద్ధి అంటే దోమ ఈగ నక్క కుక్క మనిషి పశువు పక్షి దేవత ఇత్యాది సకల క్షేత్రములు ఎందు సర్వక్షేత్రు సకల క్షేత్రముల ఎందు ఉండే ఏ క్షేత్రజ్ఞుడు గలలో ఆ క్షేత్రజ్ఞుడు నేనే అంటే ఇక్కడ భేదము అభేదము అనే రెండు అంశాలు ఉంటాయి దాన్ని మీరు జాగ్రత్తగా మరి పట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు గమనించండి ఇది ఘటము ఇది పటము ఇది మైకు ఇది టెలిఫోను ఇదేమో రికార్డరు అని వేరు వస్తువులను నేను తెలుసుకుంటూ ఉన్నాను దీన్ని ఏమంటారు విషయ భేదము తెలియబడే వస్తువులు భిన్న భిన్నాలుగా ఉన్నాయి కానీ వీటినన్నిటినీ తెలుసుకునే జ్ఞానము భిన్నంగా ఉన్నదా ఒక్కటిగా ఉన్నదా ఒక్కటిగా ఉన్నదా మీరు గమనించారా అది విషయభేదము ఉన్నది కానీ జ్ఞానభేదము లేదు గమనించరా ఇంకొకటి చెప్తాను నేను రూపాన్ని చూ చూసి తెలుసుకుంటా శబ్దాన్ని విని తెలుసుకుంటా అది శబ్దాన్ని చూసి తెలుసుకుంటాను అనకూడదు శబ్దాన్ని విని తెలుసుకుంటారు గంధాన్ని ఆఘ్రాణించి తెలుసుకుంటా రసాన్ని ఆస్వాదించి తెలుసుకుంటారు స్పర్శను స్పృశించి తెలుసుకుంటా తెలియబడేవి ఏమిటి గంధము రసము స్పర్శ శబ్దము శబ్ద స్పర్శ రూపరస గంధము తెలియబడివి అవి భిన్న భిన్నములుగా ఉన్నాయి వాటిని ఐడెంటిటీ కూడా తెలుసుకునే జ్ఞానము భిన్నంగా ఉండదు జ్ఞానము ఏకరూపంగా ఉంటుంది ఆ జ్ఞానమే నేను ఆ విషయం అర్థమైందండి ఓకే తర్వాత మీ మనస్సు దగ్గరికి రండి అంటే చూపు వేరు ఇప్పుడు చెప్పిందే మళ్ళీ చెప్తున్నా చూపు వేరు వినికిడి వేరు గంధమును ఆగ్రానించే ఇంద్రియము వేరు సో ఐదింద్రియములు భిన్న భిన్న వ్యాపారములను చేస్తూ ఉంటాయి కానీ ఆ ఐదింద్రియముల వెనుక ఉండి ఆ ఐదింద్రియములు సరఫరా చేసేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఉండే జ్ఞానము ఐదు కాదదు అది ఒక్కటి కాబట్టి విషయ భేదముచే జ్ఞానములో భేదము రాదు ఇంద్రియ భేదమును బట్టి జ్ఞానములో భేదము రాదు తర్వాత పొద్దున్న పొద్దుట ఉదయము నేను తెలుసుకున్నా ఉదయమును తెలుసుకున్నాను మధ్యాహ్నం అయ్యేప్పటికీ మధ్యాహ్నమును రాత్రి అయ్యేప్పటికీ రాత్రిని తెలుసుకున్న కాలములో భేదముంటుంది కానీ కాలములు ప్రకాశింపజేసే జ్ఞానములో భేదము ఉండదు మరి జ్ఞానంలో భేదము ఉండదనే విషయాన్ని బాగా మనస్సుకు తెచ్చుకోవాలి ఇప్పుడు ఆకారములు ఆకారములు భిన్న భిన్నములుగా ఉంటాయి ఆకారములను భిన్న భిన్నములైన ఆకారములను తెలుసుకునే జ్ఞానము ఏకరూపంగా ఉంటుంది దేశములు భిన్నములు ఉంటాయి ఇక్కడ అక్కడ ఇవి అది అంటో దేశములు భిన్నములుగా ఉంటాయి కానీ దేశభేదమును తెలుసుకుంటూ ఉండే జ్ఞానము ఏకము తర్వాత అవస్థలు భిన్నంగా ఉంటాయి జాగ్రత్త అవస్థ తెలివిగా ఉన్న అవస్థ దాన్ని తెలుసుకుంటూ ఉండి వాడను నేను క్షేత్రజ్ఞుడని స్వప్నావస్థ జాగ్రత్త మారిపోయి స్వప్నంలోకి వెళ్తాం స్వప్నం పోయేది సుశుక్తి నిద్రావస్థ ఈ అవస్థలన్నింటినీ అవస్థలు భిన్న భిన్నంగా ఉంటాయి వేరువేరుగా ఉంటాయి చాలా తేడాగా ఉంటాయి జాగ్రత్తకి స్వప్నానికి అసలు ఏమైనా తేడా పోలిక ఉన్నదా ఈ రెండింటికి సుశుప్తికి పోలికేమైనా ఉన్నదా లేదు ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటాయి స్వ అవస్థలు కానీ ఈ అవస్థలను తెలుసుకునే జ్ఞానము మాత్రము ఏకరూపము తర్వాత పాపము పుణ్యము పాపము వేరుంటుంది పుణ్యం వేరుంటుంది ఎదరవాడిని కష్టపెడితే పాపము ఎదరవాళ్ళకు ఉపకారం ఇస్తే పుణ్యం ఎంత తేడా ఉందో చూడండి కానీ పాపపుణ్యములు భేదము భిన్నంగా ఉంటాయి కానీ పాపపుణ్యములను తెలుసుకుంటూ ఉండే చైతన్యము క్షేత్రజ్ఞ చైతన్యము కానీ ఎందు భేదము ఉండదు సుఖము దుఃఖము అందులో సుఖమనేది తెలిస్తేనే సుఖం తెలియకపోతే సుఖమే ఉంది దుఃఖమైనా అంతే తెలిస్తేనే దుఃఖం తెలియకపోతే దుఃఖమే లేదు కాబట్టి సుఖము వేరు దుఃఖము వేరు కానీ సుఖ దుఃఖములను తెలుసుకుంటూ ఉండే తెలివి అది ఏకము అంతఃకరణలో వృత్తులు అంటే మనస్సు యొక్క సంకల్ప వికల్పములు భిన్న భిన్నాలుగా ఉంటాయి ఒక రోజులో అంతఃకరణము ఎన్ని డిఫరెంట్ వృత్తులని ప్రకటిస్తుంది అసలు ఏమైనా ఐడియా ఉందో మీకు కనీసం వెయ్యి డిఫరెంట్ థాట్స్ అయినా ఉంటాయి మీ మనస్సులో ఓ థౌజండ్ డిఫరెంట్ థాట్స్ వస్తాయి ఒక రోజులో కనీసం కొంతమంది అయితే ఈ సెల్ ఫోన్ చెబుతూ కట్ వాళ్ళకైతే పదివేల థాట్స్ అయినా ఉంటాయి తెల్లవారిని పడుకునే సెల్ఫోన్ అంటే అది కర్ణ పిశాచి సో పదివేల థాట్స్ ఉంటాయి వాళ్ళకి ఆ సెల్ ఫోన్లో అలాగే థాట్స్ వస్తూనే ఉంటాయి వాడికి ఎవరో చెప్తూ ఉంటాడు వీడికి మైండ్ అలా పనిచేస్తూనే ఉంటుంది మనస్సు పలు రకములుగా పరుగులు తీస్తూ కానీ ఆ థాట్స్ భిన్న భిన్నములుగా ఉంటాయి వాటన్నింటినీ ప్రకాశింపజేసే ఎరుక తెలివి ఏకరూపంగా ఉంటుంది కాబట్టి ఇన్ని భేదములున్నా ఆ భేదములను ప్రకాశింపజేసే జ్ఞానమునందు భేదము లేదు మీరే తెలియాలి అన్ని భేద భిన్నములుగా ఉంటాయి కానీ ఈ భేదములంతనూ ఈ భేద ప్రపంచమునంతనూ ప్రకాశింపజేసేటువంటి ఏ ఎరుక కలదో అదే క్షేత్రజ్ఞుడు అనబడుతాం దాని ఎందు భేదము ఉండదు సో కనుక ఆ సాక్షిత్వ జ్ఞానము నేను సాక్షి చైతన్యమునై ఉన్నాను క్షేత్రజ్ఞా జ్ఞానము ఇది బహా చెప్పుడు క్లాసులో ఆయన మళ్ళీ విస్తారంగా చెప్తున్నాను కాబట్టి ఆ క్షేత్రజ్ఞుడను నేను ఆ క్షేత్రజ్ఞుడు అనే తత్వాన్ని క్షేత్ర ఉడికే డూ అంటాం నాటవరసకి డూ అంటాం మీరు ఆ డూని గట్టిగా పట్టుకోకండి అక్కడ డూ ఎవడూ లేడు ఎరుకయ్య గలదు ఇప్పుడు దీపం అని అన్నారనుకోండి దీప కాంతి అంటే అంతా వ్యాపించి ఉన్న కాంతి ఉందని మీరు అర్థం దీపుడు అని అనుకోండి దీపుడు ఉన్నాడంటే ఓ పెద్ద ఎవడో కూర్చుని ఉన్నాడు అక్కడ అనుకుంటాడు చాలా పెద్ద సమస్య ఈ డూ ఈజ్ హూజ్ ప్రాబ్లం ఎలక్ట్రిసిటీ ఉన్నాడంటే డూ ఎవడన్నా ఉన్నాడు అక్కడ డూ ఏమీ లేడు దీపుడు ఉన్నాడంటే ఎవరో ఒకడు ఉన్నాడు అక్కడ ఉండి ఇదంతా ప్రకాశింపజెంట్ ఎవడు ఒకడు లేడు ఒక తత్వము కదా తత్వానికి భేదం తెలియాలి సరే అగతిక గతి మరో గతి లేక డు అంటూ ఉంటాం క్షేత్రజ్ఞుడు అంటే ఓ పెద్ద ఆయన ఉన్నాడు దేవుడు అంటే ఇంకో పెద్ద ఉన్నాడు ఈ పెద్ద ఇద్దరూ కలిసిపోయారు అని అలాగే అది పెద్ద ఆయన ఇద్దరూ కలవరు ఉంటారు సో కాకుండా క్షేత్రజ్ఞతత్వం ఏది గలదో ఆ ఎరుక ఆ చైతన్యం ఏది గలదో అది నేనే అని తెలుసుకో క్షేత్రజ్ఞాపి మా బుద్ధి అంటే ఎవైంది అప్పటికి జీవేశ్వరుడు యొక్క అభేదాన్ని ప్రతిపాదించినట్టయింది క్షేత్రజ్ఞుడు అంటే ఈ క్షేత్రంలో ఉండి ఈ క్షేత్రాన్ని ప్రకాశింపజేస్తూ ఈ క్షేత్రాన్ని తెలుసుకుంటూ ఉండే ఏ క్షేత్రజ్ఞుడు గలడో అంటే అనగా ఏ తత్వమునకైతే జీవుడు అనే వ్యవహారము లోకంలో ప్రసిద్ధముగా ఉన్నదో ఆ జీవునకు నాకు భేదము లేదు కాబట్టి ఇక్కడ రెండు అంశాలు జీవులు అనేకముగా ఉన్నట్లు భాషిస్తారు కానీ వాస్తవంలో ఆ ఉపాధులను బట్టి ఈ దేహము ఆ దేహము మరో దేహము మరో దేహము మరో దేహము ఈ దేహోపాధులను బట్టి జీవుడు ఈ జీవుడు ఆ జీవుడు ఆ జీవుడు భిన్న భిన్నంగా ఉన్నట్లు భాషించినప్పటికీ ఈ భిన్న భిన్నములుగా భాషించే జీవులందరూ వాస్తవంలో ఒకే పరమాత్మ ముందు ఐక్యమగుతున్నారు తెలిసిందండి క్షేత్రజ్ఞాపి మాం బుద్ధి ఇది మనము చూసినామనుకుంటా ఇంతవరకు వచ్చాము హే భారత యస్మాత్ క్షేత్రక్షేత్రజ్ఞ ఈశ్వర యాథాత్మ వ్యతిరేకేణ ఇది చెప్పాలా అది చెప్పాలి హే భారత యస్మాత్ క్షేత్రక్షేత్రజ్ఞ ఈశ్వర యాథాత్మ వ్యతిరేకేణ జ్ఞాన గోచరం అన్యద్ అవశిష్టం అస్తి ఇది చెప్తూ ఉన్నా ఎందుకు ఏల ఎనగా ఇక్కడ యస్మాత్ అంటే బికాస్ తస్మాత్ అంటే దేవత్వం ఓకే తస్మాత్ కూడా బికాస్ దేత్వం బికాస్ అంటే ఏలయనగా ఏల అనగా చూడండి క్షేత్రము అంటే దేహము ఇంద్రియములు మనస్సు క్షేత్రజ్ఞుడు దేహము ఇంద్రియములు మనస్సును ప్రకాశింపజేస్తూ తెలుస్తూ ఉండేవాడు తెలుసుకుంటూ ఉండేటువంటి ఒక తత్వము మాటవరసకి డూ అంటాం ఆ డూను మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఒక తత్వము సో అది క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే అది కూడా మాటవరస కన్నా ఈశ్వరుడు అనే దానికి కరెక్ట్గా ట్రాన్స్లేషన్ చేయాలంటే ఏ జెంటిల్ మన్ అనే సెన్స్ వచ్చి ఇట్లా ట్రాన్స్లేషన్ చేయకూడదు అలా ట్రాన్స్లేట్ చేస్తే మిస్లీడింగ్ గా ఉంటుంది ఈశ్వరుడు అంటే ఈశ్వర అది ఈశ్వర అంటే ఈ సకల జగత్తును శాసిస్తూ ఉండే సకల జగత్తును వ్యాపించి సకల జగత్తును శాసిస్తూ ఉండే ఒక మహాశక్తికి ఈశ్వరుడు అని చెప్పి ఎందుకు ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటో చెప్పన్నారు అనుకోండి అనుకోండి గురించి మాట వరుస దృష్టాంతం ఎలక్ట్రిసిటీ అంటే ఏటో చెప్పన్నారు అనుకోండి అప్పుడు నేను ఇలా చెప్తా ఎలక్ట్రిసిటీ ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన చాలా శక్తిగలవాడు రా చాలా గొప్పవాడు ఆయన ముందు వీళ్ళెవెల్లో ఏది కూడా నిలబడలేదు సుమా చాలా గొప్పవాడు అని నేను చెప్పాను అనుకోండి అప్పుడు విన్నవాడు ఏమంటాడు ఆయన ఎక్కడ ఉంటాడు అని అడిగితే ఆయన ఆ పవర్ హౌస్ అనే లోకంలో పవర్ హౌస్ లోకంలో ఉంటాడు అని చెప్తా పవర్ హౌస్ లోకం ఎక్కడ ఉంటుందంటే కురువైపు పైపు ఉంటుంది అదే ఉత్తరంగా పైపు ఉంటుందని చెప్తాను ఓహో ఆ లోకంలో ఉంటాడా ఉంటాడు మరి ఆయనకి భార్య పిల్లలు ఏమన్నా ఉన్నారా ఆ ఉన్నారు ఇలా మొదలుపెడితే ఆమె ఆ ఎలక్ట్రిసిటీ ఇడు తెలుస్తాడు తప్ప ఎలక్ట్రిసిటీ అంటే ఏమిటో తెలియదు అలా చెప్పకూడదు తత్వం కదా ఇది అలా చెప్పండి నేను ఎలక్ట్రిసిటీ డూని పూజించాలంటే సరే ఇలా పెట్టింది పూజించుకో పర్వాలేదు కానీ తత్వం దగ్గరికి వచ్చేప్పటికీ ఏమని చెప్పాలి చూడు ఎలక్ట్రిసిటీ అనేది ఒక డూ కాదు అది ఒక తత్వం ఒక మహాశక్తి దానికి ఒక రూపం ఏమి ఉండదు అది ఎక్కడుంటుంది ఎక్కడ ఉండడం ఎలక్ట్రిసిటీ గ్యాడ్జెట్స్ ఏమైనా ఎరుగు వాళ్ళు ఎరుగుదాం బల్బులు ఉన్నాయి ఉంటుంది ఫ్యాన్లు వాటిల్లో ఉంటుంది వాటికి కనెక్షన్ ఇచ్చే వైర్లలో ఉంటుంది అంటే మొత్తం ఈ ఎలక్ట్రిక్ ప్రపంచం అంతా వ్యాపించి ఉంటుంది అది లేకుంటే ఈ ఎలక్ట్రిక్ ప్రపంచం ఎందుకు పనికిరాదు ఎలక్ట్రిక్ ఏం చేసుకుంటారు మీరు అది లేకుండా ఎలక్ట్రిసిటీ లేదనుకోండి మీ ఇంట్లో హండ్రెడ్ వెరైటీస్ ఆఫ్ గ్యాడ్జెట్స్ అన్ని పెట్టుకుంటున్నారు ఏం చేస్తారు వాత్సల్యుడు కాబట్టి ఈ ఎలక్ట్రిసిటీ ప్రపంచాన్ని అంతా అదే ప్రకాశింపజేస్తూ ఉంటుంది అది మహాశక్తి ఈ ఎలక్ట్రి ప్రతి గ్యాడ్జెట్ని లోపల ఉండి నియమిస్తూ ఉంటుంది అంతర్యాలం బల్బు లోపల ఉండి బల్బును నియమిస్తుంది బల్బు ప్రకాశింపజేట్లు చేసి ఇట్లా చేస్తుంది ఫ్యాన్ లోపల ఉండి ఫ్యాన్ తిరిగి చేస్తుంది అది మా అది ఎలక్ట్రిసిటీ అది ఒక మహాశక్తి అని చెప్తాం ఈశ్వరుడు ఉంటే అది శబ్దానికి అర్థం అది ఎందుకంటే మీరు పోని మీరు అనొచ్చు కాబట్టి ఈశ్వరుడు ఓ జంట్ల మంది ఇక్కడ చెప్తున్న అభేదం వర్కౌట్ కాదు జెంటిల్మెన్లకి అభేదం ఉండదు ఏ జెంట్ల మన్కి ఆ జంటుల్ మన్ జంట్ల్మెన్కి ఇంకా అభేదం ఇప్పుడు ఓ జంట్ల మన్ ఒకట ఉన్నాడు ఇంకో జంతుల్మెన్ ఉన్నారు ఇద్దరు ఒకటవుతారా ఇద్దరు ఉంటారు అభేదం కుదరదు అభేదం కుదరాలంటే మీరు ఈ డూలని పక్కన పెట్టి తత్వం దగ్గరికి రావాలి కనుక ఎనీవే సో పాయింట్ ఈస్ మేడ్ కనుక ఈశ్వరుడనగా ఆ యథార్థ స్వరూపము తెలియాలి యాథాత్మ్య అంటే యథార్థ స్వరూపము క్షేత్రజ్ఞుడు అనగానేమి ఇట్స్ నాట్ డూ క్షేత్రజ్ఞుడు అంటే దెర్ ఈజ్ ఎన్ అవేర్నెస్ ఒక ఎరుక ఆ ఎరుక ఎందే కన్ను చూస్తోంది చెవి వింటోంది దేహం కూడా ప్రకాశిస్తోంది మనస్సు సంకల్పిస్తోంది ఆ ఎరుక ఎందే ఇవన్నీ కూడా ఫంక్షన్ చేస్తున్నాయి ఆ ఎరుక ఈ సంఘాతానికి పరిమితమై ఉన్నట్లుగా భాషించేటువంటి ఆ ఎరుక ఆ తెలివి అది క్షేత్రజ్ఞుడు క్షేత్రం అంటే ఇది దేహము దేహం ఒక్కటే కాదు దేహము ఇంద్రిములు మనస్సు సో ఇదంతా కూడా క్షేత్రము ఈ మూడింటి గురించి సుస్పష్టమైన అవగాహన ఉండాలి అది జ్ఞానం ఈ మూడింటి యొక్క యథార్థ జ్ఞానం దానికంటే భిన్నంగా తెలుసుకోవాల్సింది ఇతరము ఏది మిగిలి లేదు ఈ మూడు గోచరం అంటే ఫీల్డ్ ద ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్ అంతా కవర్ అయిపోయింది ఈ మూడింటినీ మీరు తెలుసుకుంటే ఫీల్డ్ ఆఫ్ అధ్యాత్మ విద్య మొత్తం అంతా కవర్ అయిపోయింది ఇంకా మిగిలి ఏమీ లేదు అంటే మనం అధ్యాత్మ విద్య గురించి మాట్లాడుతున్నాం ఈశ్వరీయ విద్య ద స్పిరిచువల్ నాలెడ్జ్ మొత్తం అంతా కవర్ అయిపోయింది ఇంకా ఏమి మిగిలిన అన్యద్దు అవశిష్టం నా ఆస్తి ఏది మిగిలి లేదు అబ్బా అంత గొప్పదండా జ్ఞానము అవును అయితే ఏమిటంటారు మరి తస్మాత్ క్షేత్రక్షేత్రజ్ఞయో జ్ఞేయభూతయోజ్ఞానం అది క్షేత్రక్షేత్రజ్ఞయో జ్ఞానముంది కదా శ్లోకం శ్లోకాన్ని వివరిస్తున్నాడు కాబట్టి క్షేత్రక్షేత్రజ్ఞుల యొక్క జ్ఞానము అంటే క్షేత్రము యొక్క యథార్థ స్వరూపమును క్షేత్రజ్ఞుల యొక్క యథార్థ స్వరూపమును తెలియట అంటే ఇప్పుడు క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఏమిటవుతాయి జ్ఞేయములవుతాయి ఏది మనం తెలుసుకుంటామో అది తెలియబడేది అవుతుంది ఇక్కడ రెండు తెలియబడేది ఉన్నాయి ఏమిటా రెండును ఒకటి క్షేత్రము రెండవది క్షేత్రజ్ఞుడు జ్ఞేయభూత వీటి యొక్క జ్ఞానము తెలియదగిన తప్పక తెలియదగిన క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనే రెండు తత్వముల యొక్క జ్ఞానము క్షేత్ర క్షేత్ర జ్ఞయోహ జ్ఞానం ఎత్ జ్ఞానం ఏ జ్ఞానమైతే గలదో అంటే ఏమిటి ఆ జ్ఞానము అంటే ఇప్పుడే చెప్పారు కదా మళ్ళీ ఏమిటి అని మళ్ళీ మొదలకి వస్తారంటే వస్తారు అలాగే వస్తూ ఇప్పుడే చెప్పినా మళ్ళీ ఏమిటి అని ప్రశ్న వేసుకుని మళ్ళీ దానికే వస్తారు శంకర్లాభు నేను వస్తున్నారు ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానం అంటే ఏమిటా జ్ఞానం ఏమిటా జ్ఞానం అంటే క్షేత్ర క్షేత్రజ్ఞానైనా విషయీక్రియే సజ్ఞానం ఏమిటండి ఆ జ్ఞానము ఏమిటండి ఏమిటండి ఇప్పుడే చెప్పారు కదా చెప్పాం సరే అయినా కూడా అడుగుతున్నాను చెప్పు ఏమిటా జ్ఞానము మళ్ళీ చెప్తాం ఏమిటంటే ఆ జ్ఞానం ఏమిటంటే ఏ జ్ఞానము చే క్షేత్రము క్షేత్రజ్ఞుడు విషయముగా చేయబడుతున్నారో ఆ జ్ఞానము విషయముగా చేయుట అంటే అర్థం ఏమిటి ప్రకాశింపజేవిట ఏ జ్ఞానము చే ఏ జ్ఞానము చేయనైతే అంటే ఏ జ్ఞానం మీరు సంపాదిస్తే మీకు క్షేత్రం స్పష్టంగా తెలుస్తూ ఉంటుందో క్షేత్రజ్ఞుడు స్పష్టంగా తెలుస్తూ ఉంటాడో విడివిడిగా తెలుస్తూ ఉంటా ఇప్పుడు నేను పుట్టాను అన్నాడు అనుకోండి ఒకడు నేను పుట్టాను అంటాడు అంటే వాడికి క్షేత్ర క్షేత్రజ్ఞ జ్ఞానం ఉన్నట్ట లేనట్టే మొహమాట పడద్దు లేదు లేదు ఎందుకంటే నేను పుట్టాను అన్నట్టే ఇంకేముంది జ్ఞానం పోయింది అంతే జ్ఞానం ఎందుకంటే క్షేత్రం వేరు క్షేత్రజ్ఞుడు వేరు తెలియలేదు వాడికి క్షేత్రము పుట్టింది నేను క్షేత్రజ్ఞుడను నేను కుట్టలేదు కాబట్టి వాడు ఎవడు పాట పాడాలి నేను పుట్టలేదు అని పాడాలి నేను పుట్టాను అని కాదు పాడతాం నేను పుట్టాను అని పడితే వాడికి క్షేత్ర క్షేత్రజ్ఞ జ్ఞానం లేదని అర్థం కాబట్టి ఏ జ్ఞాతము అంటే కూడా ఏ జ్ఞానం ఏ జ్ఞానము చేయటమైతే క్షేత్రము క్షేత్రజ్ఞుడు సుస్పష్టముగా వివిత్తముగా తేడాగా ఎందుకంటే తేడా ఎందుకు పోనీ కలిసిమెలిసి ఉంటే మంచిది కదా మట్టిని పలుసుదాని కలిసిమెలిసి ఉండకూడదు ఆత్మని అనాత్మే అలా కలగాపలను చేయకూడదు కాబట్టి ఆ విడిగానే అచిరట ఆ వివేకాన్ని అచిరట అదిగో ఆ వివేక జ్ఞానం ఏమిటంటారు ఇప్పుడు ఆ జ్ఞానము అదేనాయా జ్ఞానమంటే అదే క్షేత్రక్షేత్రజ్ఞయో జ్ఞానం ఎత్ త్ఞానం మతం జ్ఞానమంటే అదే సుమా అని అంటున్నారు తత్ జ్ఞానం అది ఏ జ్ఞానము అనర్థం అంటే యథార్థమైన జ్ఞానము మనిషిని జీవన్ జీవన జీవితంలో ఉండే బంధము నుండి దుఃఖము నుండి విడుదల చేసే జ్ఞానము అదే దానికే శంకరుడు అందమైన పేరు పెట్టారు సమయ జ్ఞానం కానీ సమయ జ్ఞానము అంటే ఇప్పుడు మొహడున్నాడు త్రాడు చూసి పావు ఇప్పుడు ముగ్గురు ఉన్నారు ముగ్గురు నడిచి వెళ్తున్నారు నేను చెప్పాను ఈ కథ ఈ యానిగోట్స్ అలాగే ఉంటాయి నడిచి వెళ్తున్నారు ఒకడు అక్కడ ముగ్గురికి పావు కనపడింది పావు కనపడితే ఒకడు కట్టి పట్టుకుని వచ్చి కొట్టేస్తారని కట్టె కోసం వెళ్ళబోయాడు ఇంకొకడు పావు మంత్రం మొదలుపెట్టాడు పావుని పావుని స్తంభింపజేసే మంత్రం ఇంకే ఏదో పిచ్చి ఎల్లో పిచ్చి పావుని స్తంభింపజేస్తే ఏమిటి స్తంభింపజేస్తారు పావుని ఎలా స్తంభింపజేస్తారు మీరు గుసగుసారితే అది స్తంభిస్తున్నారు దానికొనేదో చూసుకుంటుంది తప్ప దాని దాదాపు అది పోతుంది అది మనల్ని చూసి అది భయపడుతూ ఉంటుంది ఇదెవరు వాంటూ ఇట్ ఈస్ థ్రెటన్ బై ఆస్ యాజ్ మచ్ ఆర్ థ్రెటెడ్ బై థ్యాట్ నేను స్తంభింపజేస్తానంటాడు ఇంకొకడు మొదలుపెట్టాడు స్తంభింపజేసే మంత్రాలుగా మొదలుపెట్టాడు మూడో వాడు అన్నాడు ఆగండ్గా కంగారు పడకండి చీకటిగా ఉంది మసక చీకటిగా ఉన్నది అది పావుగా నాకు కనపడుతుంది అయినా దీపం కొంచెం ఆ బ్యాటల్ లైట్ జేబులోంచి తీయే అని వాడి జేబులోంచి బ్యాటల్ లైట్ తీసి వేశాడు వేస్తే అది త్రా ఇప్పుడు ఈ ముగ్గురులో సమ్య జ్ఞానము గలవాడు ఎవడు ఆ మూడోవాడు మధ్య వాళ్ళు ఇద్దరూ కూడా ఒకడు లౌకికుడు రెండో వాడు కర్మపురుడు ఇద్దరూ కూడా సమ్య జ్ఞానము లేనివారే ఆ మూడో వాడు ఉన్నాడు చూడండి వాడు సమ్య జ్ఞానము గలవాడు సమ్య జ్ఞానం చాలా ఇంపార్టెంట్ యు సీ థింగ్స్ క్రియేట్ ఇప్పుడు మీరేదైనా మంత్రం దానికేం తప్పు కాదు కానీ కన్ఫ్యూజ్ అయిపోయి కన్ఫ్యూషన్ తోటి చేపిస్తే ఉపయోగమే ఉంది అలాగే మీరు ఏదైనా పూజ చేయొచ్చు బట్ నాట్ అవుట్ ఆఫ్ కన్ఫ్యూషన్ కన్ఫ్యూజ్డ్ పర్సన్ ఏది చేసినా దాని విలువ తక్కువగా ఉంటుంది కాబట్టి క్లారిటీ క్లియర్గా తెలుసుకుని మనం జపాలు చేసుకోవచ్చు పూజలు చేసుకోవచ్చు చేసుకోవాలి కానీ క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇట్ ఈస్ మోస్ట్ క్రిటికల్ థింగ్ ఇన్ ఏ పర్సన్స్ లైన్ మనిషి దుఃఖిస్తున్నాడు అంటే వాడికి ఆ క్లారిటీ లేక దుఃఖిస్తున్నాడు ప్రజ్ఞాపరాధము దుఃఖం అనగా ప్రజ్ఞాపరాధమే దుఃఖం హి నామాష ప్రజ్ఞాపరాధ ఏవా ఈ దుఃఖం అనేది ఏదైనా ఉందంటే అది ప్రజ్ఞ యొక్క అపరాధం మీకు ఏదైనా దుఃఖం ఉందా మీ మనస్సులో ఏదైనా దుఃఖం ఉందా మీరు నాకేం చెప్పద్దు అందుకే నేను ప్రశ్న మీకు మీరే సమాధానం చెప్పుకోండి మీ మనస్సులో మీకు ఏదైనా దుఃఖం ఉన్నదా ఆ ముందు సంవసారంలో అయితే మరి ఉండదా ఆ దుఃఖము ఒక కారణము మీ యొక్క క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ సరిగ్గా లేకుండా ఉంటాయి మీరేదో మిస్టేక్ చేస్తున్నారు విఆర్ మేకింగ్ ఏ మిస్టేక్ అంటే కలగాపలేని చేస్తున్నారు మట్టిని పలచదారిని కలిపి పనేదో చేస్తున్నారు అందు గురించి మీరు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు మీరు ఆ మిస్టేక్ని మానేసి క్లియర్గా చూడగలిగితే దుఃఖం వెరీ కాబట్టి దానికి సమయ జ్ఞానము అని పేరు అంటే యథార్థ దర్శనము మనిషి యొక్క జీవితాన్ని కర్మ శాసించరు తర్వాత యాక్టివిటీ శాసించరు యాక్టివిటీ సెకండీ ప్లేస్లో ఉంటుంది పొజిషన్స్ శాసించవు మనిషి జీవితాన్ని నిర్మాణం చేసేవి వాడికి ఎంత డబ్బు ఉంది వాడు ఎంత సానుగ్ర చుట్టూ పెట్టు వాడు ఏ ఏ కర్మలు చేస్తున్నాడు వాటి చేత మనిషి జీవితము అది నిర్ధారింపబడదు మనిషి జీవితాన్ని జ్ఞానం నిర్ధారిస్తుంది జ్ఞానం క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ నిర్ధారిస్తుంది కాబట్టి సమ్య జ్ఞానము చాలా ఇంపార్టెంట్ అది ఇది మతం అభిప్రాయ ఇది నా అభిప్రాయం ఇది ఇది అభిప్రాయం ఎవరి అభిప్రాయము మమ ఈశ్వరస్య విష్ణో అంటే నా యొక్క అభిప్రాయం ఇప్పుడు ఈశ్వరస్య విష్ణు అనే పదానికి మీకు రెండు అర్థాలు చెప్తా ఏది శంకరుల యొక్క దృష్టి అవుతుంది మీరు చెప్పండి నాకు ఒకటి అర్థం విష్ణువు వైకుంఠవాసి ఆయన ఈశ్వరుడు ఆయన యొక్క అభిప్రాయం ఇది మొదట అర్థం రెండో అర్థం సర్వవ్యాపకమైన ఆ అనంతమైన శక్తి ఆ శక్తియే మాట్లాడుతున్నది అని రెండో అర్థం ఈ రెండింటిలో మేము దేని పట్టుకుంటాను రెండో దేని పట్టుకుంటాం ఎందుకంటే శంకర్లు హీఈ్ నాట్ ఏ థియాలజిస్ట్ ఆయన థియాలజిస్ట్ కాదు మొన్న ఏదో ఒక కాన్ఫరెన్స్ ఒకటి అటెండ్ చిన్న కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ జనది దాని చుట్టూ టైము అంతా వెళ్ళి ఎక్కువ డేస్ కాన్ఫరెన్స్ పది రోజులు ఆ పనులు కూడా ఉండాల్సి వచ్చింది ఒక ప్రారంభం అది ఎనీవే ఆ కాన్ఫరెన్స్లో వాళ్ళందరూ పెద్ద పెద్ద స్కాలర్స్ వాళ్ళు మంచి బాగా చదువుకున్నవాళ్ళు ఫిలాసఫీ కాన్ఫరెన్స్ లేకపోతే నేను ఎందుకు వెళ్తాను సో దాంట్లో వాళ్ళందరూ ఈ ముక్తకంఠంతో చెప్పిన మాట ఏంటంటే శంకరులు ది గ్రేటెస్ట్ ఫిలాసఫర్ నాట్ ఓన్లీ ఇండియా బట్ ఆఫ్ ది వరల్డ్ హీఈస్ నాట్ ఎ థియాలజిస్ట్ ఆయన థియాలజిస్ట్ కాదు అంటే ఒక కర్మా ఉపాసనలకు కట్టుబడిపోయి ఉన్న ఆచార్యుడు కాద ఫిలాసఫర్ సో అంటే జ్ఞానము జ్ఞానకాండకు కట్టుబడిన ఆచార్యుడ కాబట్టి ఆయన ఈశ్వరస్య విష్ణోహం మమ అంటే సర్వవ్యాపకమైన ఆ అనంత శక్తి ఏది ఈ జగత్తనంతను నియమిస్తూ ఉండే అంతర్యామి శక్తి ఏదిగలదో ఆ శక్తి ఒక మనుష్య రూపాన్ని ధరించి ధరించి మాట్లాడుతోంది అది నా అభిప్రాయము శ్రీకృష్ణుడు అంటే అర్థం అది సో ఆ శ్రీకృష్ణుని యొక్క అభిప్రాయం ఇక్కడి నుంచి ఈ కొంత శాస్త్రీయమైన విచారం మొదలవుతుంది మీరు ఇంతవరకు గీతలో శ్లోకము శ్లోకం వ్యాఖ్యానము శ్లోక వివరణ ఆ శ్లోకంలో ఉండే పదములకు భాష్యకారులు వ్యాఖ్యానము చేయుట ఆ రకమైన ధోరణికి బాగా అలవాటు పడి కానీ పూర్వపక్షము సిద్ధాంతము అనే ధోరణికి ఈ మధ్యకాలంలో లేకుండా పదకొండో అధ్యాయంలో పూర్వపక్షాలు సిద్ధాంతాలు ఏముంటాయి చాలా తక్కువ ఉంటాయి పది అంతే తొమ్మిది ఇంచుమించు అంతే అక్కడక్కడేవో ఒకటి ఉన్నాయి మీకు పూర్వపక్ష సిద్ధాంతాల మీమాంస ఆరో అధ్యాయంలో ఉంది ప్రారంభంలో మూడో అధ్యాయంలో ఉంది రెండులో ఒకటిలో చాలా పెద్ద చర్చలు అవి ఉన్నాయి ఆ చర్చలన్నీ మీరు విని చాలా కాలం అవి ఉండవచ్చు మీలో కొంతమంది వినుండకపోవచ్చు కూడా ఇప్పుడు మళ్ళీ అటువంటి పూర్వపక్ష సిద్ధాంత రూపమైన విచారము ఆరంభమవుతున్నది ఇట్ ఈస్ స్టార్టింగ్ మీరు కొంచెం ఓపిక పట్టాల్సి ఉంటుంది మీరు ఒక మూడు నాలుగు మాసాలు ఓపిక పడితే సో దీన్ని దిస్ ఈజ్ ఎ మెథడ్ ఇలాగ దీన్ని ఇలాగా ప్రతిపాదిస్తారు అంటే ఏం చేస్తారు ఆ చెప్పిన తత్వాన్ని అపోజ్ చేస్తూ అబ్జెక్షన్ రేస్ చేస్తూ ఓ ప్రశ్న లేవనెత్తుతారు దానికి పూర్వపక్షము అని ఆ లేవనెత్తిన ప్రశ్నకి యుక్తియుక్తంగా సమాధానాన్ని చెప్తారు దానికి సిద్ధాంతము ఉంటాయి ఆ రకంగా సిద్ధాంతము ఆ చర్చలా సాగుతుంది దీంట్లో పూర్వపక్షము ఉంటుంది తప్పిస్తే పూర్వపక్షి ఎవడూ ఉండడు ఒక వ్యక్తి ఎవడూ ఉండడు ఎవరికే మనం కల్పించుకుంటామన్న పూర్వపక్షమే ఉంటుంది అంటే ఆ ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు అని అభిప్రాయం అలాగే సిద్ధాంతము ఉంటుంది తప్పిస్తే సిద్ధాంతి మనిషి ఎవడో ఉండడు ఇంకా అవన్నీ కూడా అలాగ ఒక బైనరీ సిస్టమ్ అంట అలాగా ప్రశ్న సమాధానము ఇప్పుడు ప్రశ్న సమాధానము అనే రూపంగా ఏదైనా ఒక వ్యాసం ఉందనుకోలేదు దాంట్లో ప్రశ్న సమాధానమే ఉంటాయి తప్ప వృక్షకుడు ఉండడు ప్రశ్నించేవాడు సమాధానము చెప్పినోడు ఎవడు ఉండడు కాబట్టి వ్యక్తులలోకి లాగే కూడంతో కానీ వ్యక్తులకు ఆ తత్వాన్ని ప్రతిపాదించే ఒకనొక విలక్షణమైన శైలి ఓ ప్రారంభం అవుతుంది ఏమంటే క్షేత్రం ఉన్నది క్షేత్రం అంటే కూడా దేహము ఈ దేహంలో క్షేత్రజ్ఞుడు ఉన్నాడు వాడి జీవుడనే వ్యవహారం ఉన్నదా ఉన్నది క్షేత్రజ్ఞులకు జీవుడనే వ్యవహారం కూడా గలదు అయితే ఈ క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడేనా అదేనా నేను చెప్తున్నా అవు క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అంటే అభేదమా అభేదమే అంటే జీవేశ్వరులకు అభేదమా ఎస్ జీవేశ్వరులకు అభేదము అంటే మీరు ఆలోచించుకునే మాట్లాడుతున్నారా లేకపోతే ఏదైనా కొంచెం ఒక వ్యామోహంలో ఏమైనా మాట్లాడుతున్నారా లేదు వ్యామోహం ఏమి లేదు మేము మత్తులో లేము వ్యామోహంలో లేము మేము సుస్పష్టంగా ఆలోచించుకుని క్లారిటీ ఆఫ్ థింకింగ్లో చెప్తున్నాము ఏమిటి చెప్తున్నారు మళ్ళీ ఇంకోసారి చెప్పండి జీవేశ్వరులకు భేదము లేదు అదేనా మీరు చెప్పేది ఎస్ అయితే దీనిపై మాకొక అభ్యంతరం దాతుంది ఏమిటది నను సర్వక్షేత్రు ఏక ఏ ఈశ్వర నా అన్య తరిక్తో భోక్తా విద్య నను అంటే పూర్వపక్షం నన్ను పూర్వపక్షాన్ని నన్నుతో బిజిన చేస్తా నిజానికి అసమాను పొట్టె ప్రశ్నలు వేసే బ్రహ్మచారిని నను చైతన్య అను కూడా పిలుస్తూ ఉంటాడు అలాగా అంటే నను అని మొదలు పెడతాడనమాట సరే మీరేమంటున్నారు ఒక క్షేత్రంలో ఉండే వాడు క్షేత్రజ్ఞవుడు వాడు మాత్రమే ఈశ్వరుడు అంటలేదు సర్వక్షేత్రు ఇక్కడ మీరు గమ ఒక సంగతి గమనించాలి భోక్త అంటే తెలియవాడు అని అర్థం భోక్త ఎందుకు తెలియట తెలియటే భోగించుట ఎలా అవుతుంది అంటే నిజానికి భోగము అన్నా తెలియట అన్నా ఒకటే తెలియ ఉపలబ్ధిరేమో భోగం ఇచ్చే ఇప్పుడు శబ్దాన్ని మీరు వింటారు విని ఈ శబ్దాన్ని నేను ఎంజాయ్ చేశాను అంటాను శబ్దమును ఎంజాయ్ చేయుట అంటే అర్థం శబ్దమును వినుట ద్వారా తెలియట అవునా కదా చెప్పండి అవునా అవును గంధమును ఎంజాయ్ చేసాను అంటే గంధమును ముక్కు ద్వారా తెలియటా ప్లీజ్ నోట్ దాట్ రసమును ఎంజాయ్ చేసానంటే రసమును నాలుగు ద్వారా తెలియటా ఆ తెలియట ఎంతసేపు ఉంటుంది కొద్దిసేపు ఉంటుంది అంచేతనే రసము యొక్క ఎంజాయ్మెంట్ కొద్దిసేపు ఉంటుంది ఆ తర్వాత అది కడుపులోకి వెళ్ళిన తర్వాత వచ్చే ఇబ్బందులు చాలాసేపు ఉంటాయి ఎంజాయ్మెంట్ కొద్దిసేపే ఉంటుంది ఎందుకంటే తెలియట కొద్దిసేపే ఉంటుంది ఇప్పుడు గులాబ్ జామున్ నోట్లో వేసుకుని దాన్ని దాన్ని ఆస్వాదించేసి లోపలికి తోసేస్తారు కంగారు కంగారు కంగారుగా ఇంకోటి కూడా లోపలికి తోసే ఉంది అది లోపలికి వెళ్ళిపోతుంది ఎంతసేపు ఆస్వాదించినట్టు మీరు ఒక ఇరవై నుంచి ముప్పై సెకండ్లు ఆస్వాదించారు ఆ తర్వాత ఇంకా అది లోపల కూర్చుని ఉంటుంది పని చేయాల లేదు ఇవన్నీ కలిసి దాన్ని పుష్టి పెట్టి దాన్ని సాగుతీయాలి బోల్డ్ కాబట్టి మీకు తెలిసిండే భోగం ఇప్పుడు గులాబ్ జాము నాలుగు మీద ఉన్నప్పుడు భోగమా కడుపులోకి వెళ్ళినప్పుడు భోగమా నాలుగు మీద ఉన్నప్పుడు భోగ కడుపులోకి వెళ్ళిన తర్వాత ఇంక భోగమే ఉండదు మర్నాడు కొంచెం భోగం దుఃఖభోగం ఉంటుంది అది ఎలా ఉంటుంది అప్పుడు కడుపులో నొప్పి తెలుస్తూ ఉంటుంది అప్పుడు కూడా తెలియాలి సరే ఉంటే మీకు ఒక పాయింట్ బాగా బలంగా పుష్ చేయడం కోసం ఇలా చెప్పాను భోగము అంటే తెలివిట కాబట్టి క్షేత్రజ్ఞుడు అంటే ఏమైనాడు క్షేత్రమును భోగించివాడైనాడు క్షేత్ర భోక్త అయినాడు కదా అది మనస్సులో పెట్టుకుని పోడపక్షం సో అయితే ఏమంటారు సర్వక్షేత్రములలో భోక్త ఈశ్వరుడే అనే అదేనా మీరనేది అవును అయితే మరి ఆ ఒక క్షేత్రం ఉన్నది భోక్త ఆ క్షేత్ర భోక్త అంటే క్షేత్రంలో వచ్చేటువంటి సుఖదుఖములను భోక్త అర్థం సుఖదుఖముల యొక్క భోక్త ఆ భోక్త వాడే క్షేత్రజ్ఞుడు వాడే ఈశ్వరుడు అయిపోతే మరి ఇంక వేరే భోక్త ఎవడైనా ఉన్నాడా లేడు ఇంక వేరే భోక్త లేడు క్షత్రజ్ఞుడే ఈశ్వరుడని అంటున్నాం కదా ఇంక వేరే లేడు క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అంటే ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడుగా ఉన్నాడు అంటే ఈశ్వరుడే క్షేత్రభోక్త అయినాడు అంటున్నారు మీరు ఆ క్షేత్రభోక్త ఇంకొక క్షేత్రభోక్త ఎవడు లేడా లేడు లేకపోతే అప్పుడేమవుతుంది తత ఈశ్వరస్య సంసారిత్వం ప్రాప్తం అప్పుడు ఒక రెండు ఇబ్బందులు వస్తాయి ఒకటి కాదు రెండు ఇబ్బందులు రెండు సమస్యలు వస్తాయి ఏమిటి క్షేత్రంలో సుఖము దుఃఖము వచ్చిపోతూ ఉంటాయి ఇప్పుడు ఈ సుఖదుఖములను భోగించే క్షేత్రజ్ఞుడు వాడు ఈశ్వరుడే అయితే ఇప్పుడు సుఖదుఖముల భోక్తకే సంసారి అని పేరు అదే సంసారి సంసారం అనగానేమి సుఖదుఖములను అనుభవించుతా కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఏమయ్యాడు సంసారి అయిపోయినాడు ఈశ్వరుడు సంసారి అయిపోయినాడు ఉదయం అయిపోతే అయిపోయి అబ్బే అలా అవడానికి వీళ్ళదండి ఈశ్వరుడు సంసారం ఈశ్వరుడు అసంసారిగా ఉండాలి సిద్ధాంతానికి విరుద్ధం వచ్చేస్తుంది ఇప్పుడు మనందరం సంసారులను ఈశ్వరుణ్ణి పట్టుకుని ఈ సంసారం నుంచి గట్టి ఎక్కుదామని మనం అనుకుంటే ఆయన సంసారేకిచ్చుంటే ఇంక మనల్ని ఏం గట్టిెక్కిస్తాడు ఇది ఎలా ఉందో చెప్పంటారా ఒక ఆయన నీటిలో ముగిపోతే హెల్ప్ హెల్ప్ అని కాకేశాడు ఈయన చదువుదనమ్మా అని ఒక ఆయన ఏం చేశాడు దమ్ముని దూకాడు ఆ కరుణ ప్రేమతోటి దూకేశాడు దూకేసిన తర్వాత స్థిరాకరి ఈత వచ్చింది మరి ఈ తరాన్ని వాడు నువ్వు దూచి నన్నేం కాపాడుతావు కాదు నువ్వే కానీ పట్టుకున్నాడు ఇప్పుడు ఇద్దరు మునిగిపోతారు కాబట్టి ఈశ్వరుడు సంసార అయిపోతే ఇంకా మనల్ని అసంసారి సంసారం నుంచి ఉద్ధరించేది ఎప్పుడు కాబట్టి నువ్వేమంటున్నావు క్షత్రజ్ఞుడు ఈశ్వరుడే అనుటద్వారా క్ష ఈశ్వరుణ్ణి సంసారి చేసి పెట్టినావు ఒక దోషం ఇంకో దోషం అన్యస్య సంసారిన అన్యస్య అభావా కాదు ఈశ్వరం వ్యతిరేకేణ వా ముందుకు పెట్టుకోవాలి వా లేదా శంకర భాష్యంలో వా ఎక్కడ పెట్టాలో అక్కడే రాయి రాయి ఎక్కడో రాస్తారు సమయ మిడిల్ ఉంటున్నాయి దాన్ని ముందుకు తెచ్చుకోవాలి ఒక దోషం చెప్పాం ఒక ఇబ్బందిని చెప్పాం రెండో ఇబ్బంది వా లేదా ఈశ్వరం వ్యతిరేకేణ సంసారిణ అన్యస్య అభావాత్ సంసారాభావ ప్రసంగ లేకపోతే ఈశ్వరుడే క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు ఈశ్వరుడే ఆయనకి సంసారం అనేది ఆయనకు అంతుకోదు మరైతే ఈ సంసారాన్ని అనుభవించదగిన సంసారీ జీవుడు ఆ ఈశ్వరుడి కంటే వేరే ఉన్నాడా లేడు అంటే ఏమైపోయింది ఇంకా సంసారము అనేదే లేకుండా పోతుంది ఇంకా సంసారమే లేదన్నమాట ఎందుకంటే సంసారం ఉంటే భోక్తుండాలి భోక్త లేని సంసారం ఉండదండి భోక్తలేని సంసారం ఉండదు భోక్తుండాలి ఏమంటే దుఃఖం ఉన్నది కానీ దుఃఖాన్ని అనుభవించేవాడు లేడు అలాంటిది ఏమైనా ఉంటుందా భోక్తలేని సంసారం ఉండాలి కాబట్టి ఈశ్వరుడు సుఖ దుఃఖములను భోగించే సంసారేనా లేకపోతే ఈశ్వరుడు అలా అవ్వడానికి వీర్లేదు అని మీరు అంటే అప్పుడు ఇంకా సంసారమే లేదు అని చెప్పాల్సి తదుభయమనిష్టం ఆ రెండు సిద్ధాంతములు ఆ రెండు నిర్ణయములు కూడా అంగీకారం కాదు రెండు రెండు నిర్ణయాలకి ఇబ్బంది ఒకటి అది ఫాలో పూర్వపక్షాన్ని ఫాలో అవుతున్నాడా ఎందుకని ఈ రెండు నిర్ణయాల్లో వచ్చిన ఇబ్బంది ఏమిటి అంటే